శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరో ప్రకరణంలో క్రమంగా ఇరవై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము శ్రీ విద్యారణ్య గురుదేవులు ముముక్షువులకు అనాయాసముగా అద్వైత బోధ ఆరోప అపవాద న్యాయాన్ని అనుసరించి చైతన్యం నాలుగు భేదాలు చెప్పాడు కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము వాటికి లౌకిక దృష్టాంతం కూడా ఇచ్చినాడు ఆకాశ దృష్టాంతం ఒకే ఆకాశము ఘటాకాశము మహాకాశము జలాకాశము మరియు మేఘాకాశము అని ఏ విధంగా వ్యవహరింపబడుతుందో ఒకే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం కూడా వ్యవహార దృష్టి చేత ఆరోపదశలో నాలుగు చేతనములుగా వ్యవహరింపబడుతుంది అందులో మొట్టమొదలు కూటస్థ చైతన్యం అంటే ఏమిటి అది చెప్పినాడు అధిష్టానతయా దేహ ద్వయావచ్చిన చేతన కూటవన్ నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచతే సూక్ష్మ శరీరము చూల శరీరము ఈ రెండిటికి అధిష్టాన రూపంలో ఈ రెండిటి చేత అవచ్ఛిన్నమై ఉన్నటువంటి అసంగ చిద్రూపమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అదే కూటస్థ చైతన్యం అనబడుతుంది కూట వ నిర్వికారైన కూటస్థ ఉచతే కూటం వలె అంటే కమ్మరి వాణి దాగిలి వలె నిర్వికారంగా అచలమై పరిణామ ఏదైతే ఉంటుందో ఆ చైతన్యము కూటస్థ చైతన్యం మనబడుతుంది అని కూటస్థుని యొక్క నిరూపణం చేసి ఇప్పుడు ఆ కూటస్థుని అందే కల్పితమైనటువంటి జీవచైతనం గురించి చెప్తున్నాడు అరవై అంకం చూడండి ఏవం కూటస్థం వ్యుత్పాద్య జీవస్య కూటస్థే కల్పిత బుద్ధి ప్రతిబింబకత్వేనా తత్ పక్షపాతివత తమ్ వ్యుత్పాదయతి కూటస్థుని గురించి ప్రతిపాదించి ఇప్పుడు కూటస్థుని ఎందు కల్పితమైన ప్రతిబింబ పక్షపాతి అయినటువంటి బుద్ధి చేత తాజాత్మ్య అభిమానాన్ని పొందినటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది జీవ అని ఇప్పుడు చెప్తున్నారు శ్లోకం చదవండి ఇరవై శ్లోకం కూటస్థే కల్పిత బుద్ధి త్రచిత్ ప్రతిబింబక ప్రాణారణ జీవ సంసారేణ సయుజ్యతే కూటస్థే కల్పిత బుద్ధి త్ర చిత్ ప్రతిబింబక కూటస్థ చైతన్యం నందు బుద్ధి లేదా సూక్ష్మ శరీరము కల్పితమున్నది ఆ కల్పితమైనటువంటి బుద్ధి అందు చైతన్యం యొక్క ప్రతిబింబం ఏ చైతన్యం అంటే బ్రహ్మ చైతన్యం యొక్క ఈ మూడిటికి కలిపి కుటస్థ చైతన్యం ఏదైతే ఉందో ఇది అధిష్టానం దాని అంద అధ్యమైంది బుద్ధి ఆ బుద్ధి అందు బ్రహ్మ చైతన్యం ప్రతిబింబం ఈ మూడింటిని కలిపి జీవుడు అనాలి జీవ శబ్దం ఎందుకు ప్రవృత్తం అంటే జీవో ప్రాణధారణే జీవ ధాతు ప్రాణములను ధరించుట అనే అటువంటి అర్థం ఇస్తుంది అందుకని జీవుడు కూడా ప్రాణాలను ధారణ చేసుకున్నాడు కదా అందువల్ల ఇతనికి జీవుడు అన్నాము ప్రాణమనే శబ్దానికి ముఖ్య ప్రాణం అనే అర్థం ఉంటుంది ఒక్కోసారి హిరణ్య గర్భుడు అని కూడా అర్థం ఉంటుంది ఒక్కోసారి ఇంద్రియాలకు కూడా ప్రాణములు ఈ ప్రాణాలను ధారణ చేసుకున్న ద్వారా ముఖ్య ప్రాణమును మరి ముఖ్య ప్రాణం ఇంద్రియాలను ధారణ చేసుకొని సంసారానికి అతడు పాత్రుడైనాడు సంసారములో తిరుగాడు ఇటువంటి వాడు జీవుడనబడతాడు అని శ్లోకార్థం టీక చూడండి అరవై తొమ్మిదవ అంకం తశ జీవబ్ద అభిధేయత్వ నిమిత్తమహ కూటస్థుడు కూటస్థుని ఎందుకు కల్పితమైనటువంటి బుద్ధి తద్గత చేతనం ప్రతిబింబము జీవుడు అన్నాడు జీవశబ్దము ప్రవృత్తం కావడానికి జీవశబ్దం చేత చెప్పబడడానికి నిమిత్తం ఏమిటి అంటే ప్రాణానా ధారణ జీవహ ప్రాణాలను ధారణ చేసుకున్నందున ఇతనికి జీవుడు అన్నా అయితే కూటస్థ అతిరిక్త జీవ కల్పనం అప్రయోజకం ఇది ఆశంక అవికారిణ కూటస్థ సంసార అసంభవాత్ నిర్వాహార్థం సహ అంగీకర్తవ్యత సంసారేణ స్వామిజీ ఈ శరీరంలో కూటస్థుడు అనేవాడు ఒక చేతనం ఉన్నది దానికంటే భిన్నంగా జీవచేతనం అనేది ఒకటి ఉంది జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది మాత్రం కల్పించుట ఇది అప్రయోజకం అంటే ఏం ప్రయోజనం లేదు ఉన్నాడాన్ని సిద్ధి చేయడానికి ఏం నిమిత్తము లేదు ఏం కారణం కూడా లేదు అని ఈ విధంగా శంక చేస్తే ప్రయోజనం కూటస్థుడు ఎలా ఉన్నాడు నిర్వికారుడు ఉన్నాడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా కూటవా నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే నిర్వికారమైనటువంటి చైతన్యం దేహాది సంఘాతానికి అధిష్టానమై దేహాది సంఘాతం చేత అవచ్ఛిన్నమై ఉండి కూడా ఈ దేహాదులతో ఏ సంబంధం లేకుండా ఎర్వికారంగా అసంగమై కేవలం సాక్షు రూపం చేత స్వయం ప్రకాశమై ఉన్నటువంటి చేతనము కూటస్థ చేతనము కూటస్థునికి ఎర్వికారుడు కాబట్టి అతనికి దేహాదులతో సంబంధం లేదు మరియు జన్మ మరణాలు కూడా లేవు సంసారం కూడా అతనికి లేదు కానీ నేను పుట్టాను నేను మరణిస్తాను నేను సుఖిని నేను దుఃఖిని అని ఏ విధమైన అనుభవం మాత్రం ఉంది మరి జన్మించే వాడేవాడు మరణించే వాడేవుడు సుఖదు పొందేవాడేవాడు కూటస్థుడైతే అసంగుడు ఉన్నాడు అతనికైతే ఏం సంబంధమే లేదు అందుకని ఈ సంసారం యొక్క అనుభవం సార్థకం కావడానికి సంసారం యొక్క నిర్వహణ కోసము జీవుణ్ణి తప్పకుండా కల్పించవలసింది అంగీకర్తవ్య అంగీకరించవలసిందే కూటస్థుని కంటే భిన్నంగా జీవుడు ఒకడు ఉన్నాడు ఎందుకని జీవుణ్ణి అంటే సంసారం కోసము కూటస్థునికైతే సంసారం లేదు మరి సంసారం అయితే అనుభవ గోచరం ఉన్నది మరి ఎవడు సంసారీ సంసారాన్ని పొందేవాడేవాడు జన్మవరణాలు పొందేవాడేవాడు అంటే జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని తప్పకుండా అంగీకర్తవ్య అంగీకరించదగినది ఆ ప్రతిబింబ చైతన్యమే సహా సంసారైన యుద్యతే సంసారం చేత జోడింపబడతాడు అంటే సంసారానికి గురవుతాడు సంసారాన్ని పొందుతాడు అని అర్థం ఇతడే జీవుడు సరే ఇప్పుడు నలభై మూడవ టిప్పణం చైతన్య ప్రతిబింబమే జీవుడు అన్నాడు కదా దానిపైన టిప్పణం ఘటాకాశకే ఆశ్రీత జల పూరిత మహాకాశకే ప్రతిబింబికే న్యాయ కూటస్థ విష కల్పిత స్థూల దేర్పు ఘట స్థిత అంతఃకరణవ అవిద్యాంశ రూపు జలు వ్యాపక చేతనక ప్రతిబింబ చి ఈ చిదాభాసునికే ఏమన్నాము జీవుడన్నాము జీవుడన్నా చిదాభాసుడన్నా ఒకటి ఘటములో జలము ఏదైతే ఉందో ఆ జలపూరిత ఘటము నందు మహాకాశం యొక్క ప్రతిబింబము ఏదైతే ఉందో దానికి జలాకాశము అన్నాము అట్లే కూటస్థుని ఎందు కల్పితమైనటువంటి స్థూలదేహ రూప ఘటము మరి ఆ ఘటములో ఉన్నటువంటి జలస్థానీయమైనటువంటి అంతఃకరణము లేదా అవిద్యాంశ రూపము జలము అంతఃకరణము లేదా అవిద్య అనేది ఎందుకంటే జీవునికి అంతఃకరణం అని చెప్పచ్చు లేదా అవిద్య అని చెప్పవచ్చు అవిద్య అని చెప్తే ఏ అవస్థలో కూడా అవ్యాప్తి దోషం రాదు అంతఃకరణం చెప్తే సుశిప్తి అవస్థలో అవ్యాప్తి దోషం వస్తుంది ఎందుకంటే సుశిప్తులు అంతఃకరణం లేదు కానీ జీవుడు ఉన్నాడు మన జీవనకు ఉపాధి ఎవరు అవిద్య అందుకని అవిద్య చెప్పినట్లయితే జాగ్రత్తలో ఉంది స్వప్నంలో ఉంది సుక్షిప్తులు ఉంది అయితే అవిద్య అంతఃకరణం రెండు భిన్నములు కాదు ఏ విధంగా నెయ్యిని ఎండలో పెడితే కరుగుతుంది అందులో ప్రతిఫలనం కనపడుతుంది దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే అది గడ్డగడుతుంది అందులో ప్రతిబింబం యోగ్యత లేదు ఇప్పుడు ఆ వెన్న ఈ నెయ్యి రెండు వేరు వేరా చెప్పండి ఒకటే కాకపోతే అవస్థ భేదం ఉన్నది గట్టిత అవస్థ అది ద్రవ రూప అవస్థ అవస్థ భేదం ఉంది కానీ వస్తువు ఒకటే అదే విధంగా అవిద్య అన్న అంతఃకరణం అన్న ఒకటే జాగ్రత్త స్వప్నాల్లో విశేష వ్యవహారం జరుగుతుంది అంతఃకరణం అని చెప్పాము ఇక సుక్షిప్తు అవిద్య కారణ రూపంలో ఉంటుంది అక్కడ ఏ వ్యవహారం జరగదు అందువల్ల అవిద్య అన్నాము అక్కడ అవిద్య అని చెప్తే అన్య అవస్థల్లో అన్వయమవుతాయి అంతఃకరణం చెప్తే సుక్షిప్త అవస్థలో అవ్యాప్తి దుశగ్రస్తం అవుతుంది సరే అంతఃకరణం చెప్పినా గానీ ఏం ఆపత్తి లేదు అందుకంటే అంతఃకరణము అవిద్య రెండు వేరు కాదు ఒకటే కాబట్టి చూలదేహ స్థానంలో ఘటమును చెప్పుకున్నాము ఆ ఘటములో నీరు పోషం కదా ఆ నీటి స్థానంలో సూక్ష్మ శరీరము లేదా అవిద్య ఆ అవిద్య లేదా అంతఃకరణములో వ్యాపక చేతనం ప్రతిబింబమే చిదాభాసుడు అతనికే జీవుడనాలే సో అధిష్టాన కూటస్థ సహిత జీవుకయ్య కేవల ఆభాసమునకు జీవుడు అనకూడదు కేవల బుద్ధికి లేదా అంతఃకరణానికి జీవుడు అనకూడదు కేవల అధిష్టాన చైతన్యమైనటువంటి కూటస్థులకు కూడా జీవుడు అనకూడదు అధిష్టానమైనటువంటి కూటస్థ చైతన్యము దానియంద సూక్ష్మ శరీరము దానియంద వ్యాపక చైతన్యం ప్రతిబింబం ఈ మూడింటిని కలిపి జీవ శబ్దం చేత చెప్పాలి అతనికి జీవుడు అనాలి కోయి ఆ శంక కరేహ అయితే చైతన్యం యొక్క ప్రతిబింబము జీవుడు అన్నాం కదా ఇక్కడ శంక కలుగుతుంది చాలా మందికి కలుగుతుంది శంక ఎందుకనంటే మనం చూస్తున్నాము లోకంలో రూపరహిత ఆకాశక రూప సహిత జల విషయం ప్రతిబింబం పడుతుంది మనం దృష్టాంతంలో చెప్పుకున్నాం కదా జల ఆకాశం చెప్పుకునేటప్పుడు జలమునందు మహాకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది ఆకాశము రూపరహితం ఉన్నది జలము రూప సహితం ఉన్నది అది ఇంద్రియ గోచరం ఉన్నది మరి నేత్రేంద్రియం చేత చూస్తున్నాం విషయం ఏముంటుంది రూపం ఉంటుంది మరి ఇప్పుడు జలానికి రూపం ఉందంటారా లేదంటారా ఉంది అందుకని రూప సహిత రూపరహిత ఆకాశం ప్రతిబింబము పడుతుంది ఇది మన అందరికి ఇక రూపరహిత లాల గుణుక రూప సహిత దర్పణాదికి విషయ ప్రతిబింబ దేకాహా తెర్రని రంగు ఉండదు అనుకోండి ఈ రంగు అనేది గుణం గుణం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు ద్రవ్యాశ్రయో గుణ ద్రవ్యమును ఆశ్రయించుకొని గుణం ఉంటుంది కాని మరొక గుణమునకు ఆశ్రయం కాదు ఈ గుణం రంగు మరొక రంగుకు ఆశ్రయం ఉంటుందా అదే ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంది పరతంత్రం ఉన్నది అది ఇంకోదానికి ఆశ్రయం ఎట్లయితుంది కాదు అందుకని ఎర్రని రంగే అది రూపం ఆ రూపము అయినటువంటి ఎర్రని వర్ణము రూపరహితం అంటే మరొక రూపానికి ఆశ్రయము కాదు అందువల్ల ఎర్రని వర్ణం ఏదైతే గుణము అది రూపరహితం ఉన్నది కూడా రూప సహితమైనటువంటి దర్పణం ఉన్నది ప్రతిబింబం దర్పణము రూప సహితం ఉన్నది కంటి కదా దర్పణము అర్థము ఎర్రని రంగు రూపరహితం ఉన్నది దర్పణము రూప సహితం ఉన్నది రూప సహిత రూపరహిత ఎర్రని వర్ణం యొక్క ప్రతిబింబం పడుతుంది ఇది అనుభవంలో ఉంది తి రూపరహిత ఉపాధి విషయ ప్రతిబింబ దేకాని చేతనము బింబం అయితే సూక్ష్మ శరీరమైనటువంటి బుద్ధి అందు లేదా అంతఃకరణం ఆ బింబం యొక్క ప్రతిబింబము ప్రతీతి ఆ ప్రతిబింబానికి జీవుడు అయితే ఇక్కడ చైతన్యం అయితే రూపరహితం ఉన్నది కానీ దాని ప్రతిబింబం ఎక్కడ పడాలి రూప సహితం నందు పడాలి ఎందుకంటే మాకు అనుభవం రూప సహితం నందే ప్రతిబింబం అనుభవం కానీ మీరంటున్నారు అంతఃకరణం నందు కాని లేదా అవిద్య అంశం గానీ చేతనం యొక్క ప్రతిబింబం పడింది అంటారు ఇక్కడ చేతనము రూపరహితమే ఉన్నది అంతఃకరణము లేదా అవిద్యవుడు రూపరహితమే ఉన్నది ఇది రూపరహితం రూపరహితం ఎలా ప్రతిబింబం పడుతుంది అది మాకు అనుభవం లేదే అయితే రూపరహిత కయ్యే చక్షురేంద్రిక ఆ విషయ అంతఃకరణగా అవిద్య అంశ విషయ రూపరహిత చేతనకా ప్రతిబింబ సంభవే నహే చూడు రూపరహిత చేతనంది రూపరహిత అంతఃకరణము లేదా అవిద్య ఎందు ప్రతిబింబంఠ ఇది సంభవించదు రూపరహితంది ప్రతిబింబం పడుతుంది ఆకాశంది కాని ఎర్రని రంగుది గానీ రూపరహితం ఉన్నాయి అవి అవి జలమునందు గాని దర్పణం నందు గాని ప్రతిబింబం కనుపడి ఆ జలము గాని దర్పణం గానీ ఎట్లా ఉన్నాయి అంటే రూప ఉన్నాయి వాటి ఎందుకు ప్రతిబింబం పడేది మాకు అనుభవంలో ఉంది కానీ చేతనము రూపరహితమే మరి అంతఃకరణము లేదా కూడా రూపరహితమే ఈ రూపరహితం ఇది రూపరహితం ప్రతిబింబం ఎలా పడుతుంది అయ్యా సంభవేనహి ప్రతిబింబం సంభవించదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైంది వాస్తవంగా ప్రతిబింబం ప్రతిబింబనంటే ఇదివరకే చెప్పాను అజ్ఞానితే చేతనమే జో జీవభావికి ప్రతీతి సూయి అజ్ఞానమే చేతనకా ప్రతిబింబకయ్ అని ఎన్నోసార్లు చెప్పాను నేను సచ్చిదానంద పరబ్రహ్మమును అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల చేతనం ఇది అజ్ఞానం ప్రతిబింబం అంటే అజ్ఞానాన్ని అభిమానించాడు జీవభావాన్ని పొందినాడు అజ్ఞానమే చేతనకా జీవభావకి ప్రతితి సూయి ఆ జీవభావం యొక్క ప్రతీతి అంటేనే ఆ జ్ఞానం నందు చేతనం యొక్క ప్రతిబింబము అని చెప్పాలి ప్రతిబింబం అంటే అర్థంలో కనపడినట్టు కాదండి కేవలం జీవభావం ఏదైతే ఉందో ఇదే ప్రతిబింబం అంటారు సరే అది వాస్తవమైనటువంటి తాత్పర్యం అట్లా ఉంది అయితే రూపరహితము చేతనం ఉన్నది అంతఃకరణం లేదా విద్య రూపరహితం ఉన్నది మరి రూపరహితం రూపరహితం నందు ప్రతిబింబం ఎలా పడుతుంది అని శంక చేస్తున్నాడు సంఖక సమాధాన ఈ శంకకు ఈ విధమైనటువంటి సమాధానం చెప్పబడుతుంది రూప సహిత వస్తువు విషయ అవశ్య ప్రతిబింబ హోవే ఏ నియమీ ఏదేది రూప సహితం ఉంటుందో రూపం గల వస్తువు ఉంటుందో దాని అందే ప్రతిబింబం పడుతుంది అనేటువంటి అబాధిత నియమం ఏమి లేదు అయితే ఎందుకనంటే నీలాది రూప సైత ఘటాదికి విష ప్రతిబింబికి ఆదర్శంతో ఒక కులారుడు ఒక ఘటం తయారు చేసినాడు దాన్ని ఇంకా వాములో పెట్టి కాల్చలేదు దాన్ని అలాగే పెట్టినాడు అప్పుడు ఎట్లా ఉంది ఏ వర్ణంలో ఉంది అంటే నీల వర్ణంలో ఉంది ఆ ఘటం నల్లగా ఉంది మరి ఆ నల్లని ఇది ఏమిటి రంగు అది రూపము ఆ రూపం గలది ఎవరు ఘటము ఇప్పుడు ఘటము రూపం గలది అయిందా మరి ఏదేది రూపం గల వస్తూ ఉంటుందో అదే ప్రతిబింబాన్ని గ్రహించుకునేటువంటి యోగ్యత దానిలో ఉంటుంది అనేటువంటి నియమం ఏమీ లేదండి ఎందుకనంటే ఇప్పుడు ఆ నల్లని ఘటము నీళ్ళ ఘటం ఏదైతే ఉందో అది రూప సహితమే ఉంది కదా నీలం అనేటువంటి రూపం ఉంది కదా రూప సహితం ఉన్నది మరి అటువంటి ఘటం నందు ప్రతిబింబం పడుతుందా బాబా మనం ఎదురుగా నిలబడ్డామనుకోండి మన ప్రతిబింబం అందులో పడుతుందా పడదు అందుకని రూపసహిత వస్తువునందే ప్రతిబింబం పడుతుంది అనే నియమం భంగమైందా లేదా కాహైతే నీలాది రూపసహిత ఘటాదికి విస్తే ప్రతిబింబకే ఆదర్శ అంతే ఈ నీల అంటే నల్లని వర్ణం కలిగినటువంటి ఘటాది వస్తువులు రూపం గలవే ఉన్నాయి కదా రూప సహితమే ఉన్నాయి కదా మనకి రూప సహితం నందే ప్రతిబింబం పడుతుంది అనేటువంటి నియమమేమైంది ఎందుకు ఈ నల్లని ఘటం ఉందో మన ముఖ ప్రతిబింబం పడదు మరి రూప సహితం ప్రతిబింబ పడదా అనే నియమం ఏమైంది భంగమైంది అరు స్వచ్ఛ వస్తువు అవశ్య ప్రతిబింబ హోవే నియమే కానీ స్వచ్ఛమైనటువంటి శుద్ధ వస్తువు ప్రతిబింబం పడేది సంభవిస్తుంది ఇది నియమం ఉంది యాతే అందుకని రూప సహిత వస్తువు ప్రతిబింబవాన్ హోనేకు యోగ్య హే రూపవాను హోతే రూప సహిత వస్తువు ప్రతిబింబంను గ్రహించుటకు యోగ్యమైంది కాబట్టి రూపసహిత వస్తువు ప్రతిబింబం గలది అవటకు యోగ్యం ఉంది ఎందుకు రూపం గలదే ఉన్నందువలన అని ఈ విధంగా అనుమానం చేయడానికి రాదు ఏ అనుమానం రూపసహిత వస్తువు విషయ ప్రతిబింబక సాధక నహి హే ఈ అనుమానము రూపసహిత వస్తువునందు ప్రతిబింబం పడతది ప్రతిబింబలకు సాధకం ఉంది ఈ అనుమానము అని చెప్పడానికి రాదు అయితే జో జో రూపే సో సో ప్రతిబింబన్ హైస్ వ్యాప్తికే నీల నీలాది రూపవన్ ఘటాదికు విషయార్తే అన్నాడు ఇక్కడ వ్యభిచారం దోషం వస్తుంది రూప సహితమైనటువంటి వస్తువు నందు నియమం ఏమి లేదు ఎందుకనంటే ఏదేది రూపం గలది అదేదే ప్రతిబింబం గలదే ఉంటుంది అనేటువంటి వ్యాప్తి ఈ నీల రూపము కలిగినటువంటి ఘట వ్యభిచారం అయితుంది వ్యభిచారం అంటే ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా వ్యభిచారం అంటారు అంటే చూడు రూపము గల వస్తువు ఒక చోట ఉంది ఏది అద్దం లేదా దాని ఎందుకు ప్రతిబింబం పడుతుంది మరి రూపం వస్తువు నీల ఘటం కూడా ఉన్నది దాని ఎందు ప్రతిబింబం పడతలేదు అంటే రూపము గల అవశ్యముగా నియమం చేత ప్రతిబింబం పడతది అనేది చెప్పడానికి రాదు పడవచ్చు కొన్ని చోట్ల అద్దము నీరు మొదలైనటువంటి స్వచ్ఛ పదార్థాల్లో అవి రూపం కలిగి ఉన్నాయి వాటి అందు ప్రతిబింబం కానీ ఇది అబాధిత నియమం కాదు ఈ నియమం విభిచారం అయిపోయింది ఎందుకు నీళ్ళ ఘటం మరి రూపం గొలదాని అందే ప్రతిబింబం పడతనేటువంటి నియమం వ్యభిచారమైందా లేదా నీలఘట వ్యభిచారమైందా అవరు స్వచ్ఛ వస్తువు ప్రతిబింబవాన్ హోనే యోగ్య హచ్ఛ హోనత్తే ఏ హనుమానం స్వచ్ఛ విష ప్రతిబింబవాన తాక సాధక హే ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి రూపం గొల పదార్థం ఏదైతే ఉందో అది ప్రతిబింబవాన్ అంటే ప్రతిబింబం గలది ఒకటకు యోగ్యం ఉంది ఇట్లా అనుమానం చేయడానికి వస్తుంది స్వచ్ఛ వస్తువు ప్రతిబింబవాను హోకు యోగ్యే ఇది ప్రతిజ్ఞావాక్యం ఎందుకు స్వచ్ఛ హోనీతే అది స్వచ్ఛం ఉన్నందువలన యథా దర్పణ అని ఈ విధంగా అనుమానం చేయవచ్చు స్వచ్ఛ వస్తువు అయినటువంటి రూప సహిత వస్తువునందు ప్రతిబింబం సంభవిస్తుంది కానీ కేవలం రూపము గల వస్తువునందు నియమం మాత్రం వివిచార గ్రస్తం అయింది ఏదైతే స్వచ్ఛ వస్తువు ఉంటుందో అది మాత్రం నియమం చేతి ప్రతిబింబ గ్రహణకు యోగ్యం ఉంటుంది ప్రతిబింబించుకున్నటకు యోగ్యం ఉంటుంది ఇట్లా నియమం వేయవచ్చు ఏ అనుమానం స్వచ్ఛ విషయ ప్రతిబింబవన సాధక ఏ అనుమానం స్వచ్ఛ ఉన్నందు ప్రతిబింబం సాధకం ఉంది జో జో స్వచ్ఛ హై సో సో ప్రతిబింబవాన్ హై ఇసు వ్యాప్తికే అవి విచారత ఏదైతే స్వచ్ఛ వస్తువు ఉంటుందో అదేది ప్రతిబింబవాన్ ఉంటుంది ఇది వ్యాప్తి కుదురుతుంది దీనికి ఈ వ్యాప్తికి వ్యభిచారం లేదు కానీ స్వచ్ఛ రహితమైనటువంటి రూప వాన్ వస్తువు నందు ప్రతిబింబడుతుంది అనేది మాత్రం లేదు ఐసే అంతఃకరణ వా అవిద్యాంశ రూపరహిత హే తోపి సత్వగుణ యుక్త స్వచ్ఛ హే అయితే అంతఃకరణం గానీ అవిద్యాంశం గాని ఇది స్వచ్ఛం ఎందుకంటే అంతఃకరణము పంచభూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యం కదా పరి సత్వం లోపల శుద్ధత ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది చేతనమును ప్రతిబింబించుకునేటువంటి యోగ్యము కలదై ఉంటుంది యాతి చేతనికే ప్రతిబింబవాన్ హే అందుకని అంతఃకరణం గానీ అవిద్యాంశం గాని చేతన ప్రతిబింబము కలదై ఉంటుంది ఇహా ఈ అనుమాన అంతఃకరణ చేతనకే ప్రతిబింబవాన్ హోనేకు యోగ్య హే స్వచ్ఛ హోనెత్తే అని హేతు సహితంగా చెప్పడం జరిగింది అంతఃకరణం గానీ అవిద్యాంశం గాని చేతనం ప్రతిబింబించుకున్నకు యోగ్యం ఉన్నది ప్రతిబింబవాన్ అగుటకు యోగ్యం ఉంది ఎందుకు స్వచ్ఛం దర్పణము జలము మొదలగు వాటి అవి స్వచ్ఛం ప్రతిబింబ యోగ్యత వాటికి ఉంది గ్రహించుకునే యోగ్యత అందుకని ఏదేది స్వచ్ఛ వస్తువు ఉంటుందో అది అది ప్రతిబింబాన్ని గ్రహించడానికి యోగ్యం ఉంటుంది అనేటువంటి నియమం వేయవచ్చు కానీ కేవలం రూప సహితము ఉంటే ప్రతిబింబ యోగ్యత ఉంటుందని మాత్రం అబాధిత నియమం ఏమీ లేదు విధంగా నీలఘటందు విచార దోషం పట్టింది విచారికరీ దేఖీయతో సరే ఈ ప్రతిబింబం గురించి ఈ విషయంలో అభివృద్ధి ప్రభాకరము మరి అన్యత్ర అన్యత్ర చాలా విస్తారంగా విచారణ ఉంది కానీ వాస్తవంగా శ్వేతనము రూపరహిత ఉన్నది అంతఃకరం రూపరహితం ఉన్నది దాని ప్రతిబింబడి సంభవించలే సంభవించు సరే ఇది ఏదో ఒక రకంగా ముముక్షులకు బోధ కావాలని ఆ విధంగా ఆరోపించి చెప్పడం జరిగింది అంతే బోధ ఒకటకం ఇది ఒక ప్రక్రియ విచారకరీ దేకియతో విచారం చేసినట్లయితే శృతి ప్రతిపాదిత ఆర్తి విషయ తర్క్ కరణ అయోగ్య ప్రతిపాదితమైనటువంటి విషయం నందు బుద్ధితోని తర్కం చెవిట యోగ్యం కాదంటాడు ఎందుకంటే తర్కం ఏదైతే ఉన్నదో అది బుద్ధి ధర్మం ఉన్నది మన బుద్ధి చేత తర్కం చేయుట కుదరదు శృతి ప్రతిపాదితమైనటువంటి విషయం నందు మన బుద్ధి చేత యోచించి తర్కం చేయుట కుదరదు అయోగ్యము అంటాడు ఎందుకంటే బుద్ధి చేత నువ్వు ఏం కల్పన చేసినా గాని నువ్వు కన్నది విన్నది అనుభవించిందే కల్పన చేస్తావు అంతే కదా అదే దృష్ట కల్పన అంటారు దానికి చూసింది గాని విన్నది గాని అనుభవించింది గాని ఏదైతే ఉన్నదో దాన్నే మళ్ళీ కల్పన చేస్తాం అంతేగాని అననుభవది అప్రసిద్ధమైనటువంటి విషయాన్ని కల్పన చేయదు బుద్ధి అది దృష్ట కల్పననే ఉంటుంది దృష్ట కల్పన రూపు యుక్తికి పురుషుకి బుద్ధికరి కల్పితనైతే ఈ దృష్ట కల్పన ఏదైతే ఉందో పురుషుని యొక్క బుద్ధి చేత కల్పించబడినందువలన కృషికి శృతి అర్థం విషయన సంభవేబి నహి అంటే బుద్ధి చేత కల్పించింది శృతి ప్రతిపాదిత అర్థం సమన్వయం అవుతుంది అనేటువంటి నియమం మాత్రం లేదు ఎందుకంటే బుద్ధి చేత కల్పించున్నది కల్పించిన సత్యం ఉంటుంది అని ఏమి గ్యారంటీ అని శాస్త్రం చెప్తోంది స్వర్గాన్ని ఎవడు చూసి వచ్చాడు చెప్పండి ఈ దృష్టం ఉన్నది ఇది లేదు యాతే అందుకని శృతి ఏం చెప్పిందో అది గప్ చూపు వినాలే అంతే ఆ శృతి ప్రతిపాదిత అర్థం మన బుద్ధితోనే తర్కం చేయకూడదు శృతి చెప్పింది అంతఃకరణము చేతనం ప్రతిబింబం జీవుడు అని శృతి మాత్రం చెప్పింది అంతే వినాలే కానీ బుద్ధితోని కల్పన చేయకూడదు ఏది కూడా శృతి చెప్పింది వినాలి అంతే దానికి విరోధంగా కపోల కల్పన ఏదో చేసి చెప్పకూడదు అందుకని తర్కం చేయకూడదు అందుకని శృతులు చేతనం యొక్క ప్రతిబింబం జీవుడు అని చెప్తున్నాయి అనేక ప్రమాణాలు ఉన్నాయి చూడంటాడు జీవ యసుకు ఆభాసు కరి కరేహే జీవేశావాసేనా కరువతి మాయా అవిద్యాచ స్వయమే భవతి అనేది మోసం ఉత్తర తాపనతో తొమ్మిదవ ఖండం ఏం చెప్తుంది ప్రకృతి స్వయంగా తానే మాయా రూపంలో అయింది తానే అవిద్య రూపంలో అయ్యి మాయా ఉపాధిగా అయ్యి ఈశ్వరుడు అనే వ్యవహారానికి యోగ్యమైంది మరియు అవిద్య ఉపాధిగా అయ్యి జీవుడు వ్యవహారానికి యోగ్యమంది అంటే ఆ జీవేశ్ ఆభాసేన కర్వతి అన్నాడు కదా శృతిలో ఆభాషం వలన ప్రతిబింబం వల్ల ఒకటి మరి ఇప్పుడు ఇక్కడ శృతి చెప్పింది చైతన్యం యొక్క ప్రతిబింబము అవిద్యలో మాయలో పడుతుంది వాటికే జీవుడు ఈశ్వరుడు చెప్పుకుంటాము అని శృతి చెప్పింది ఆ విషయంలో మన బుద్ధితో కల్పన చేసి ఆ ప్రతిబింబం ఎట్లా పడుతుంది చేతనం రూపరహితం కదా అంతఃకరణ రూపరహితం కదా లేదా అవిద్య కూడా రూపరహితం మరి దానికి అందు ప్రతిబింబం ఎలా పడుతుంది అని బుద్ధి కల్పితమైనటువంటి తర్కము చేయకూడదు ఇంకా అన్యత్ర ఛాయా తప్పు బ్రహ్మవిధో వదంతి కఠోపనిషత్తు మూడు రోజా ఒకటి ఛాయా ఆ తప్పు అంటే ప్రతిబింబం సూర్యుకి న్యాయ విలక్షణ జీవు పరమాత్మకు బ్రహ్మవిత్ కైతే విలక్షణమైనటువంటి జీవ పరమాత్మల యొక్క ప్రతిబింబమును బ్రహ్మవీతులు బ్రహ్మ విధులు చెప్తున్నారు అని కఠోపనిషత్తు చెప్తుంది మరి ఉపనిషత్తు చెప్పినప్పుడు మనము ప్రామాణికంగా భావించి వినాలి అంతేగాని ఆ విషయంలో ప్రతిబింబం ఎలా పడుతుంది అని తర్కం చేయకూడదు ఇంకా అన్యత రూపం రూపం ప్రతి రూప బా అని కూడా కటోపనిషత్తు రెండు డ్యాస్ రెండు డ్యాస్ తొమ్మిది అంటే ఏమిటి ఉపాలి ఉపాలి కే తాయి ప్రతి రూప అంటే ప్రతిబింబు హోత ప్రతి ఉపాధి ఎందు చేతనము ప్రతిబింబించి చేతన ప్రాణులైతే సచిదాన రూపం చేత మరియు జడమైన వస్తువుల అస్థిపాతి రూప ప్రియ రూపం చేత చేతనము ప్రతి వస్తువు ప్రతిఫలించి ఉంది అనే విధంగా చెప్పింది ఇప్పుడు ఇక్కడ కూడా చేతనం యొక్క ప్రతిబింబం చెప్పింది ఏక ఏవహి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుదా చైవ దృశ్య చలచంద్రవత్ అని బ్రహ్మబిందు ఉపనిషత్తు పదకొండో మంత్రం చెప్తుంది ఏకయవహి భూతాత్మ ఒకే పరమాత్మ ప్రతి భూతమునందు అంటే ప్రతి ప్రాణము భూతే భూతే వ్యవస్థిత ప్రతి భూతం ప్రతి ప్రాణి నందు ఆ ఉపాధిని ప్రకాశిస్తూ ఉంది ఏకదా బహుదా చైవ దృశ్యతే జల చంద్రవతి ఒకే ఒక చైతన్ము ఉపాధి యోగం చేత అనేకముగా అయితుంది అదేవిధంగా గోడకు అనేక అద్దాలను అమర్చి వాటి ఎదురుగా నిలబడినట్లయితే వ్యక్తివి నువ్వు ఒకటివే ఉన్నావు కానీ అనేక అద్దాలలో నువ్వు కనపడుతున్నావు అనేకమున్నావా లేవు కదా ఒక్కడవే కదా అట్లా ఈ చైతన్యం కూడా అనేక ఉపాధుల్లో ప్రతిబింబించి ఉన్నది దృశ్యతే జల జనములో చంద్రుని యొక్క ప్రతిబింబం ఏ విధంగా కనపడుతుందో అదే విధంగా అంతఃకరము ప్రతిబింబమే చిరాబాసుడు జీవుడు అని పడతాడు ఇత్యాది శృతియుక్తు ఈ మొదలైన శృతుల్లో చైతన్య ఒక ప్రతిబింబం అంతక్రమంలో అని చెప్పబడింది ఇక సోదరణాచార్యుడు బ్రహ్మసూత్రంలో కూడా చైతన్యం యొక్క ప్రతిబింబమే జీవుడు అని అంటూ హత ఏవ చూపమ్మ సూర్యకాదివత్ బ్రహ్మసూత్రము మూడు అత అంటే సాహితే జలగత సూర్యు అధిక న్యాయి ఉపమాహే సూర్యుడు జలములో ప్రతిబింబిస్తాడు అనేది ఉపమానము చైతన్యము అంతఃకరములో ప్రతిబింబిస్తుంది అనేది ఉపమేయం ఈ విధంగా బాధరణాచారులు కూడా జల సూర్యాదుల దృష్టాంతం తీసుకుని జీవుడు ప్రతిబింబ రూపుడు అని అంటూ కూడా చెప్పినాడు అందుకని జీవుడు ప్రతిబింబ రూపుడే ఇక్కడ అంతఃకరణం దేని యొక్క ప్రతిబింబము బ్రహ్మచేతనం యొక్క ప్రతిబింబము జీవుడు ఇత్యాది సూత్రభాసు ఆరోపించే మన ఈ చిదాభాసుడు అంటే జీవుణ్ణి ఆరోప దశలో స్వీకరించాలి జీవుడు అనేవాడు ఆరోప దశలో జీవుణ్ణి స్వీకరించాలి కానీ అపవాద జీవుడు లేడు ఈశ్వరుడు లేడు ఉన్నది ఒకే అద్వితీయమైనటువంటి శుద్ధ చేతనం ఆరోప దశలో చిదాభాసుడు చేతనం యొక్క ప్రతిబింబ రూపము అని శ్రోతులు సూత్రకారులు కూడా చెప్పినారు కాబట్టి ఈ విషయంలో మన బుద్ధిని కల్పించి తర్కం చేయరాదు అంటారు ఇప్పుడు జీవో ప్రాణధారణే అనేటువంటి దానిపైన తిప్పని మంది నలిపినారు ప్రాణధారణ కావనె ప్రాణాన్ని ధారణ చెయ్యుట అంతేనే జీవనం ఎందుకనంటే ప్రాణికే నిర్గమను హువే స్థితి అనేకు అసమర్థం నుండి ప్రాణము నిష్క్రమించింది అనుకోండి అప్పుడు ఇంద్రియాలు శరీరంలో ఉండగలవా చెప్పండి ప్రాణ సంవాద ప్రకరణంలో ప్రశ్నోపనిషత్తు మరియు బృహోపనిషత్తులో మనం వింటూ ఉంటాం ఈ ఇంద్రియాలు మరియు ప్రాణము వీటన్నిటిలో ఒకసారి వివాదం ఏర్పడింది అహం శ్రేయస్యే అహం శ్రేయస్సే నేను గొప్ప నేను గొప్ప అని అహంకరించి వాటిలో వాటికి పరస్పరము వివాదము ఏర్పడింది అప్పుడు ఆ వివాద పరిష్కారం కోసము ఈ ఇంద్రియాలు ప్రాణం అన్ని కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాయి అప్పుడు వాటి యొక్క సమస్య చెప్పినాయి మా అందరి లోపల ఎవరో చెప్పండి మీరు ఎందుకంటే సృష్టికర్త మీరే కదా మమ్మల్ని సృష్టించింది మీరే కదా అందువల్ల మా అందరిలో శ్రేష్ఠులు ఎవరో చెప్పండి చూడు మీ అందరి ఒక్కొక్కరు శరీరం నుంచి నిష్క్రమించి చూడండి ఎవరైతే శరీరం నుంచి నిష్క్రమించినప్పుడు శరీరము అమంగళమైపోతుందో వాళ్ళే శ్రేష్ఠులు అని తెలుసుకోండి అని ఈ విధంగా చెప్పినాడు అప్పుడు ఒక్కొక్క ఇంద్రియం బయటకు వెళ్ళి చూసింది కానీ ఆ ఇంద్రియం యొక్క వ్యాపారం ఉంటు పడిందే మిగతా ఇంద్రియాల శరీరం మంగళకరంగా ఉంది అమంగళం కానీ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమనంటే అన్ని ఇంద్రియాలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళి చూస్తే శరీరం అమంగలం కాలేదు కాని ప్రాణం ఎప్పుడైతే శరీరం నుంచి నిష్క్రమించడానికి ఉపక్రమించిందో అప్పుడు సకల ఇంద్రియాలన్నీ కూడా వెలవెలబోయినాయి అప్పుడు అన్ని ఏక కంఠంతో చెప్పినాయి ఏ ప్రాణమా ఆగు ఏ ప్రాణమా ఆగు నీవే అందరికంటే శ్రేష్ఠుడవు నీవే అందరికంటే శ్రేష్ఠుడో అని సకల ప్రాణాలన్నీ కూడా ప్రాణాలంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలన్నీ కూడా ముఖ్య ప్రాణమునే శ్రేష్టముగా నిర్ణయించినాయి అంటే ముఖ్య ప్రాణము ఏదైతే ప్రాణ అపాన సమానం ఉదాహరణ వ్యానటువంటి వృత్తి భేదం చేత ఐదు విధాలుగా మనం చెప్పుకుంటామే ఆ ప్రాణము గనక శరీరమున్నందు లేకపోతే ఈ ఇంద్రియాలకు అస్తిత్వమే ఉండదు అందుకని ఆ ఇంద్రియాలే ప్రాణములు వాటిని ధారణ చేసుకున్నందున జీవుడు ప్రాణకే నిర్గమన హువే స్థితిహు అనే కు అసమర్థ ప్రాణం నిర్గమనం అయితే బయటకు నిష్క్రమించినట్లయితే అప్పుడు ఈ ఇంద్రియాలకు అస్తిత్వమే లేదు వాటికి స్థితియే సంభవించదు ప్రాణుకు శరీరకే ప్రాణ సంఖ్యకు ప్రాప్తు ఇంద్రియ స్తే శరీర విషయ స్థితికి కారణతా కన్నాం ప్రాణ ధారణ హై ప్రాణం లేకపోతే ఇంద్రియాలకు అస్తిత్వం లేదు శరీరం అమంగళమైపోతుంది ప్రాణం ఉంటేనే ఇంద్రియాలకు అస్తిత్వం ఉంది శరీరం వాటి యొక్క స్థితి ఉంది శరీరం వాటి యొక్క స్థితి కోసము ఈ ప్రాణము అవసరం ఉన్నది కాబట్టి ఆ ప్రాణాన్ని ధారణ చేసుకుని అంటే ప్రాణాన్ని ఆశ్రయించుకొనే ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు జీవుడు అని అనపడుతున్నాడు జీవు ప్రాణధారణే ఏ ప్రాణ ఇంద్రియ సంవాద బ్రాహ్మణ నామ బృహదే ప్రకరణం విషయం స్పష్ట అంటాడు ఈ బృహదారిణి ఉపనిషత్తులో ఒక ప్రకరణం ప్రాణ సంవాదం అనేది ఒకటి ఉంది దాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏమనంటే జీవుడు ప్రాణాలను ధారణ చేసుకున్న ద్వారానే జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు ప్రాణమే లేకపోతే జీవుడే లేడు శవం ఉంటుంది తీసు ప్రాణకయ్యే ఇంద్రియానికే ధారణ రూప ప్రాణికే వ్యాపారక సన్నిధి మాత్రకరి ప్రేరక పన కూటస్థు విష కల్పిత బుద్ధి అమ్మే ప్రతిబింబ రూప చిదాభాసుకు హే ఈ సకల ఇంద్రియాలను ప్రేరణ చేసేది ఎవరు అంటే చిదాభాసుడు కూటస్థుని ఎందుకు కల్పితమైనటువంటి ఈ సకల ఇంద్రియాలను ప్రేరణ చేస్తాడు అంటే వాటి వాటి విషయాల్లో ప్రవృత్తి చేస్తాడు ఎప్పుడు ప్రాణాన్ని ధారణ చేసుకున్నప్పుడు అందుకని ఈ కూటస్థుని ఎందుకు కల్పితమైన బుద్ధి ప్రతిబింబ చిదాభాసుడు ఎవరైతే ఉన్నారో అతడే జాతి ప్రాణికే ధారణతే ఇహే చిదాభాసు జీవే ప్రాణాలను ధారణ చేసుకున్న ద్వారా ఈ చిదాభాసుడే చైతన్మక ప్రతిబింబమే జీవుడు అని చెప్పడం జరిగింది ఇరవై మూడవ శ్లోకానికి వ్యాఖ్యానం అయింది నన్ను జీవాతిరిక్త అస్తి ఇది చేతి కిమితనా ప్రతిభాసతే ఇది ఆశంక జీవేన తిరోహితత్వాది సదృష్టాంతి నన్ను శంక చేస్తున్నాడు జీవుని కంటే వ్యతిరేక్తంగా కూటస్థుడు అనేవాడు ఉన్నాడు కూటస్థునిలో జన్మవరణాది సంసారం లేదు ఆ సంసారం యొక్క అనుభవం మాత్రం ఉన్నది మరి అనుభవం సిద్ధించాలంటే కూటస్థుని కంటే భిన్నంగా మరొకరిని చెప్పాలి ఎవరు అంటే జీవుడు అని తెలుసుకోవాలి అయితే జీవుని భిన్నంగా కూటస్థుడు ఒకడు ఉన్నాడు అంటే ఆ కూటస్థుడు మాకెందుకు గోచరం అయితే లేడు అని శంక ఆ శంక ప్రాప్తమైనప్పుడు ఇత్యా సంఖ్య జీవేన తిరోహిత స దృష్టాంత మహా జలయితే జీవుని చేత తిరస్కరింపబడినాడు తిరోహితమైన ఎవరు కూటస్థుడు అని సహితంగా చెప్తూ ఉన్నాడు ఇరవై శ్లోకం చూడండి జల ఘట కాసో యథా సర్వ స్థిరోహిత తీవేణ కూటస్థ సో అన్యోన్య అధ్యా స ఉచ్యతే జల అంటే జలాకాశము చేత ఘటాకాశ ఘటాకాశము యథ సర్వ తిరోహిత జలాకాశము చేత ఘటాకాశం ఏ విధంగా తిరోధానం అదే విధంగా జీవుని చేత కూటస్థుడు తిరోధానమైనాడు ఆ తిరోధానమునకే అన్యోన్యాధ్యాస అని కూడా అంటారు అని శ్లోకార్థం తెలుసుకున్నాము తర్వాత డెబ్బై అంకం నన్ను తిరోధానం నా కోపి శాస్త్రే ప్రతిపాదితం ఇత్యాసం అయితే జీవుని చేత కుటస్థుడు తిరోధానమైనాడు అనేటువంటి విషయం ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు కదా స్వామీజీ అనే విధంగా శంఖ ఆ తిరోదానమునకే తన్యోన్యధ్యాస శబ్దైన అభిధానాత్ మా ఏవం ఇది జీవుని చేత కుటస్థుడు తిరోధానమైనట్టు ఎక్కడ మాకు వినబడడం లేదు అని అంటే చిరోధానమైనట్టుగా చెప్పకూడకున్నా గానీ అన్ని అధ్యాస శబ్దం చేత చెప్పబడింది అధ్యాస శబ్దం చేత చేత కుటస్థుడు శిరోధానమైనట్టుగా శృతుల్లో వినపడుతుంది ఈ అధ్యాస శబ్దము అహం అమేతి యో భావో దేహ వన్ ఆత్మని అధ్యాసోయం నిరస్తవ్యో अध्यास शब्दा निर्वचन अदे विधा नादिंदुपन सरबेहो यथ अध्यस्थ तथा देह कध्य कुत जन्म जन्म भाव कुत स्थिति स्वप्न देहो यथ अध्यस्थ జాగ్రత్త జీవుని ఎందు స్వప్న శరీరం ఏ విధంగా బిచ్చాను అధ్యస్తము తథైవ అదే విధంగా ఈ దేహంను అభిమానించినటువంటి వాడి చిరాబాసులు కూడా అధ్యస్తమే అధ్యస్త కుటుమ మరి ఏది అధ్యస్థ వస్తు ఉంటుందో దానికి జన్మ ఎక్కడికి చెప్పండి రజ్జు సర్పం అధ్యస్థము ఆ సర్పము జన్మ ఉన్నలా చెప్పండి జన్మ అంటే పుట్టిందా పుట్టలేదు మరి పుట్టలేకపోతే దానికి స్థితి ఎక్కడో చెప్పండి ఇప్పుడు ఉత్పత్తే లేదో దానికి స్థితి కూడా ఉండేది సంభవించదు మరి ఇదంతా కనపడుతుంది ఎందుకు అధ్యాసోయం నిరస్తవ్య ఇవ ఇదే అధ్యాస అంటారు అని ఆధ్యాత్మికలో మరి నాదబిందునిషత్తులో అధ్యాస శబ్దం వచ్చింది ఈ అధ్యాస శబ్దం చేతనే చిరాభాసుని చేత కూటస్థుడు చిరోహింపబడినాడు అనేటువంటి అభిప్రాయాన్ని సృష్టి మాట చెప్పింది నన్ను అయమేవ చేద్ అస్య కారణ రూప అవిద్య వక్తవ్యతి ఆ సంఖ్య జీవ కూటస్థయోహో సంసార దశయం భేద అప్రతీతి రేవ అవిద్య ఇత్యాహ ఇప్పుడైతే అధ్యాస స్వీకరించబడిందో ఈ అధ్యాసకు కారణం కూడా ఉండాలి కదా ఎందుకైతుంది అధ్యాస అంటే అవిద్య ఈ విధంగా గ్రంథకర్త చెప్పదరుచుకున్నవాడై ఈ అవిద్య అంటే ఏంది అంటే జీవ కూటస్థయోహో సంసార దశయాం భేద జీవుడు మరియు కూటస్థులకు సంసార దశలో భేదం ప్రతీతి కాకపోవడం అనేదే అవిద్య అవిద్య అంటే ఏదో కాదు అభ్యాస అన్నప్పుడు కారణం చెప్పాలి ఆ కారణం అంటే అవిద్య మా అవిద్య అంటే ఏమిటి అనంటే జీవ కూటస్థల భేద అప్రతీతి అంటేనే అది కూడా ఎప్పుడు సంసార దశలో ఇదే అవిద్య అనబడుతుంది అని శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు అయం జీవోన కూటస్థం వినక్తి కథ అనాది రవివే కోయం మూలా విద్యేతి గమ్యత అయం జీవ కరాచన కూటస్థం నా వినక్తి ఈ జీవుడు ఎప్పుడు కూడా కూటస్థుణ్ణి దేహాది సంగాతం కంటే విలక్షణంగా వివేకం చేసి తెలుసుకుంటలేడు అయం అనాది అవివేక ఇదే మూలా విద్య ఇది గమ్యత ఇదే అనాది అవివేకం అంటారు ఈ అవివేకానికి మూలా విద్య అంటారు మూలా విద్య అంటే మన స్వరూపాన్ని తప్పినటువంటి ఆ విద్య ఈ మూలా విషయంలో కూడా మనకు శృతుల్లో కేవలము త్రిపాది విభూతి మహానారాయణ ఉపనిషత్తుల్లో కనపడుతుంది ఇంకా అన్యత్ర ఇక్కడే కనపడదు సరే ఈనకైన ప్రకారమే శృతి ప్రమాణం ఉన్నది మూలా విషయంలో మరి ఆ అంటే ఏమిటి అంటే అవివేకం కూటస్థ జీవుల భేద అప్రతితి అవివేకం అదే అభిధ్యాన పడుతుంది అని ఇరవై ఐదవ శ్లోకం తెలుసుకున్నాం మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చు సహ వీర్యం గరవాహే తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి